్రహ్మా వరుణేంద్రుద్రమరు స్తున్వతి దివ్యైస్త వేదై సాంగపదక్రమోపనిషదై గాయ సమగ్యా తద్గతే ననస పశ్యం యోగిన యంతం విదు సురా దేవాయ తస్మై నమ కృష్ణాయ వాసువాయ దీనందనాయ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈశ్వరో గురురాత్తి మూర్తిభేద విభాగి వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్తమణపతిగుంంహవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్వత ఆన శృణ్వన్నోతి సీద సాదనం నమో జ్యేష్ఠాయ కనిష్టాయ నమ పూర్వజాయపరమో మధ్యమాయ చాపగర్భాయ నమో జఘన్యాయ బుధ్లాయ చ నమసోభ్యాయ ప్రతిసర నమో యామ్యాయ చేమ్యాయ నమవుర కళ్యా నమ శ్లోక్యాయ చావ్యా్యాయోవన్యాయ చక్ష్యాయ నమశ్రవాయ ప్రతిశ్రవాయ ఆశుణాయ చాశురథాయ నమ శూరాయ చావబింధతే నమోవర్మి జీవితంలో అనుకున్నవన్నీ జరగవు మనం అనుకున్నవే జరగతాయని చెప్పడానికి అవకాశం లేదు ఇష్టమైనవే కాకుండా అయిష్టమైనవి కూడా ఎన్నో ప్రపంచం మన జీవితంలో జరుగుతున్నాయి కేవలం ఆ ఒక్క విషయాన్ని బాగా మనం సునిశ్చితంగా అర్థం చేసుకుంటే ఒక సత్యం మనకు బయటపడుతుంది ఈ బ్రతుకైతే నాకుంది నేను బ్రతుకుతో ఉన్నా నా అంతటా నేను తెచ్చుకున్నటువంటి బ్రతుకు కాదేమో అని అనిపిస్తుంది ఎందుకని ఇప్పుడు ఉండేటువంటి ఈ అయిష్టమైనటువంటి వాతావరణం అప్రియమైనటువంటి విషయాలు బాధను కలిగించేటువంటివి కష్టాన్ని కలిగించేటువంటివి కన్నీళ్లను కురిపించేటువంటివి ఇటువంటివి కావాలని ఎవరు కోరుకోరు గనక ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇలాంటి జీవితాన్ని నేను ఎందుకు కొని తెచ్చుకుంటాను ఎప్పుడు హాయిగా ఉండాలి అని అనుకుంటాను కానీ బాధల్నిచ్చేటువంటి జీవితాన్ని నేను కొని తెచ్చుకోను గనక నాకై నేను తెచ్చుకోలేనప్పుడు నా బ్రతుకు సాగుతుందనక ఇది ఎవరో నాకు ఇచ్చి ఉండాలి ఇట్ ఈస్ గివన్ ఇచ్చి ఉండాలి కనుక ఆ ఇచ్చినటువంటి వెనక ధర్మాలు ఉండొచ్చు నా కర్మ ఫలితాలు ఇవి కావచ్చు కానీ ఆ కర్మ ఫలితాలని తెలిసి ఇచ్చేటువంటి వాడు సర్వజ్ఞుడు ఉన్నాడు అతడు భగవంతుడు క్లియర్ కాబట్టి ఒక్క విషయాన్ని ఆధారం చేసుకుని చూస్తే మన దేహ నిర్మాణం దగ్గర నుంచి కుటుంబ పరిస్థితుల దగ్గర నుంచి మానసికమైనటువంటి స్థితిగతుల దగ్గర నుంచి మన ఆలోచన విధానం ఇవన్నీ చూచినప్పుడు ఈ బాధలకు కారణమైనటువంటి జీవితాన్ని నేను కొని తెచ్చుకోను కానీ నాకు ఇది ఇవ్వబడింది కాబట్టి నేను బ్రతుకుతూ ఉన్నా బ్రతుకైతే భగవంతుని ఇచ్చాడని తెలుసు కానీ ఈ బ్రతక ఒకరోజు ఉండదు అనేటువంటి సత్యం కూడా మనకు తెలుసు ఎందుకని మనలాగే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది పోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం గనక పంపించి మరీ వస్తూ ఉన్నాం గనక కాబట్టి జాతస్య మరణం ధ్రువం పుట్టినటువంటి ప్రతి మనిషి పోయేటప్పుడు ఈ ప్రపంచంలో నేను జీవిస్తూ ఉన్నా నేను బ్రతుకుతూ ఉన్నా నా బ్రతకు కూడా ఒకరోజు సమాప్తం అనేటువంటిది ఉంది ఈ ఆలోచన కదిలినప్పుడు మనిషికి ఏమనిపిస్తుందంటే ఏమో నేనెప్పుడు పోతాను ఇక ఎంతకాలం ఉంటాను శ్రీదీష్ కాబట్టి పోయేది వాస్తవం అనేటువంటి సత్యం తెలుస్తుంది గనక ఈ బ్రతుకు ఎంతకాలం కొనసాగుతుందో నేను ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉండగలను అని అనుకుంటాడు ఇది ఒక ఆలోచన విధానం ఇదొక్కడ చాలు మనిషి దుఃఖపడ్డానికి ఇంకేం అవసరం లేదు ఎందుకో తెలుసా కారణాలు ఏవైనా ఒక దుఃఖానికి గనక తెర దించడము అని అంటే మరొక దుఃఖానికి తెర ఎత్తడము అని అర్థం బాగా అర్థం చేసుకో మనకి ఏవైతే కష్టంగా ఉన్నాయో అవి మనకు దుఃఖాన్ని కల్పిస్తూ ఉన్నాయి దుఃఖాన్ని కల్పించేటువంటి వాటిని మనం భరించలేకపోతున్నాం దుర్భరంగా ఉన్నాయి ఇవే మనకు బంధంగా ఉన్నాయి ఆ దుఃఖాల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ కానీ ఏదైనా సరే ఈ రోజు నాకు కష్టం ఉంది ఇది దుఃఖం మరి ఎట్లా ఇది ఈ దుఃఖానికి తెరేసివేయాలి తెరవే పడేయాలి ఎట్లా తెర కారణం వెతుకుతావు ఈ ప్రపంచంలో ఇంకోటి అది గనక వస్తే ఈ దుఃఖం పోతుందేమోనని పడత్మ కానీ దీనికి తెర మళ్లీ దానికి నూతనంగా తెర అర్థం కాబట్టి ఏదైనా అంతే చూడండి ధనం లేకపోతే నేను సుఖంగా లేరని ఎవడైనా అనుకుంటే పేదరికం వల్ల పేదరికం దుఃఖంగా ఉంటే ధనం గనక కలిపితే నేను సుఖంగా ఉంటానని గనక అభిప్రాయపడ్డాడంటే దీనికి తెర వేయడానికి ఆ తెర లేపాలి కాదు సరే వచ్చిందనుకోండి ధనం ఇంతవరకు నేను బాధల్లో ఉన్నాను గనక కష్టాల్లో ఉన్నాను గనక నిరుపేదను గనక ఈ దుఃఖం పోతుందేమో దీనికి తెరబడుతుందేమో కానీ ఆ ధనం వల్ల నూతనమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి ఇక్కడ తెర పడుతూ ఉంటుంది ఇంకో దానికి ఇది వ్యవహారం ఏదైనా ఇట్లాగే ఉండదు మన ఆలోచన విధానం థింకింగ్ ప్రాసెస్ ఇదంతా కానీ నేను ఎప్పుడు చనిపోతానో ఏమో అనేటువంటి ఆలోచన కన్నా నేను తెచ్చుకున్నది కాదు నాకు ఇవ్వబడింది జీవితం దీని వెనక ధర్మాలు ఉన్నాయి ఈ ధర్మాలకు అనుగుణంగానే నాకు ఈ జీవితం అనేటువంటిది వచ్చింది కాని నేను ఎంతకాలం బ్రతుకుతాను అది ఇప్పుడు బ్రతికినటువంటి కాలంలో నేను తెచ్చుకున్నది కాదు గనక నాకు మరొకరి ఇచ్చింది గనక ఆ ఇచ్చిన వాడు భగవంతుడు గనక ఇప్పటి ఎన్ని గంటలు భగవంతుడి యొక్క స్మరణ చేయగలిగాను ఎంతకాలం భవిష్యత్తులో బ్రతుకుతాను అనే క్వశ్చన్గా ఇప్పటి నడిచినటువంటి జీవితంలో నాకు జన్మనిచ్చినటువంటి భగవంతుని గురించి నేను ఎంతకాలం ఆలోచించగలిగాను ఎన్ని గంటలు నేను భగవంతుని స్మరించుంటాను ఎన్ని గంటలు భగవంతుడిని పూజించుంటాను కీర్తించుంటాను అర్చించుంటాను ధ్యానించుంటాను అని గనక క్వశ్చన్ వేసుకుంటే ఈ క్షణము నుండే జీవితం ఒక అందమైన మలుపు తిరుగుతుంది ప్రతికి విషయమేమో వేరే విషయం గాని మనసు మాత్రం చాలా ప్రశాంతతను పొందుతుంది ఎందుకని స్వామీజీ ఒకవేళ ఆ ప్రశ్న వేసుకున్నాం అనుకోండి ఆ ప్రశ్న వల్ల మనసు ప్రశాంతతను ఎట్లా పొందుతుంది నేను గనక చేసి ఉంటే నా జీవితంలో గనక ధ్యానానికి సంబంధించిన సమయాలు ఉంటే నేను భగవంతుని ఎంతో కాలం గనక తపస్సు చేసి ఉంటే తద్వారా వచ్చేటువంటి సమాధానం నన్ను తృప్తిపరుస్తుందేమో గానీ నేనేమీ చేయలేదు పర్వాలేదు నువ్వు చేసున్నా నీ మనసు తృప్తిగా ఉంటుంది నువ్వు చేయకపోయినా కూడా నీ మనసు తృప్తిగా ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకో తెలుసా నువ్వు గతంలో చేస్తున్నావు అనుకో ఎంతో ధ్యానం చేశావు ఎంతో స్మరణ చేశావు స్వాధ్యాయం చేశావు లేదు రామకోటి రాశావు ఏదైనా సరే భగవత్ సంబంధమైనటువంటి సాధనలు కనుక గతంలో నువ్వు చేసి ఉంటే ఎన్ని చేశాను అనేటువంటి భావన వచ్చినప్పుడు అదొక అప్పుడు చిన్నప్పుడు నేను ఇలా చేసేవాడిని ఆ దశలో నేను ఇలా చేసేవాడిని రోజుకు రెండు మాలలు జపం చేసాడు ఈ భావాలు వచ్చినప్పుడు మనసు ఏమనిపిస్తాది తెలుసా మరి అప్పుడు అంత పుణ్యం చేసుకొని ఈ రోజు ఎందుకు నేను ఊరుకోవాలి కనుక ఈ రోజు కూడా చేయాలి అనేటువంటి భావన తెచ్చిపెడతాది ఒకవేళ కేవలం మాటలతో తమాషాలతో అహంకారాలతోనే జీవితాన్ని పోగొట్టుకొని భగవద్ధానం చేసేటువంటి ఆ యొక్క అనుష్ఠానానికి నోచుకోకపోతే ఈ ఆలోచన మనసును కదిలిస్తది కాబట్టి ఎందుకు బ్రతికినట్లు ఆహార నిద్ర మైదినదుల మధ్యనే కనుక బ్రతికేటట్లయితే పశుపక్షాదులకి మనకు పెద్ద తేడా లేదు ఈ ప్రపంచంలో కాకపోతే మనకి ఇంటలెక్ట్ ఉంది వాటికి ఇన్స్టింట్స్ అంతకన్నా ఇంకేం లేదు సహజాతాలతో ఉన్నాయి అట్లా కాకుండా బుద్ధితో మనం బ్రతుకుతున్నాం కాబట్టి బుద్ధి ఉన్నదానికి చేసింది ఏంటి కాబట్టి ఏదైతే జరిగిపోయిందో అది పోని ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచన కదులుతుంది గతంలో నేను భగవత్ స్మరణ చేయకపోయినా సాధన చేయకపోయినా చేయదగినటువంటి పవిత్రమైనటువంటి కార్యం అది ఒక్కటే తదేవ సాధ్యత తదేవ సాధ్యత సాధించదరిగింది ప్రపంచంలో ఏదైనా ఉంటే అది గనక దానిని చేస్తాను ఇప్పుడు ఇంకా మొదలు పెడతాను గతంలో పోయింది గతం గత పోయింది రాదు వచ్చేది తెలియదు పోయింది రాదు వచ్చేది తెలియదు ఉన్నదే తోడు అన్నది నిజమూ పోయింది రాదు వచ్చేది తెలియదు ఉన్నదే తోడు అన్నది నిజమూ శృతి చేసినది తెలియని పుణ్యము శృతి తెలియని పుణ్యము హృది పాడినది కమ్మని గేతము పాడని నా మనసారని నాకనులారాడని నా మనసార ఇంతవరకు నిన్ను కీర్తించలేదు హే భగవాన్ ఇప్పుడు తెలుసుకుంటున్నా భగవాన్ ఏవ భయ కాబట్టి భజించదగిన వాడు పరమాత్మ ఒక్కడే ఆలోచించదగింది పరమాత్మ ఇప్పుడు నేను తెలుసుకుంటూ కనుక ఇక మీద ఆ విధమైనటువంటి ఆలోచనలని కదిలిస్తాను అయితే మీకు ఒక ఆలోచన రావచ్చు ఇక్కడ స్వామీజీ ఇప్పుడు నిన్నటి వరకు మనం అంత నిగూఢంగా భగవత్ సంబంధమైనటువంటి విషయాలని ఈశ్వరత్వాన్ని సర్వజ్ఞత్వాన్ని సర్వశక్తిమత్వాన్ని ఉపాదాన కారణాన్ని నిమిత్త కారణాన్ని కాబట్టి లోతైనటువంటి తాత్వికమైనటువంటి విషయాలంతా చర్చిస్తూ వచ్చాం కదా కాబట్టి భగవంతుణ్ణి సాధన చేసి భగవంతుణ్ణి పొందాలి భక్తి చేయాలి అంటే భగవంతునికి సంబంధించిన పూర్ణ జ్ఞానం ఉంటే భక్తి చేయాలనా లేక భక్తి చేస్తే పూర్ణ జ్ఞానం వస్తుంది మంచి క్వశ్చన్ ఎందుకని అసలు భగవంతుని ఏముంటే తెలియనప్పుడు భగవంతుణ్ణి నేను ఏమని ధ్యానం చేయగలను భగవంతుని తెలుసుకోవాలి భగవంతుణ్ణి తెలుసుకొని అటువంటి అవకాశం ఉండి ఇది ఒక పుణ్యం పుణ్యఫలం ఇది ఓ ప్రత్యేకమైనటువంటి కుటుంబంలో కొందరు పుడతారు వాళ్ళకు వాతావరణం ఉంటుంది పరిసరం ఉంటుంది ఇంట్లోనే భక్తి అనుష్ఠానం దేవతార్చన అంతా ఉంటుంది మంచి పండిత కుటుంబం అయి ఉంటుంది వివేక వైరాగ్యాలు కలిగినటువంటి కుటుంబం అయి ఉంటుంది ధర్మ ప్రవర్తన కలిగినటువంటి కుటుంబం అయి ఉంటుంది అటువంటి ఇంట్లో పుట్టారనుకోండి వాళ్ళకు పుట్టుకుత స్టార్ట్ అయిపోతుంది అలా పుట్టడం కూడా కాస్త పూర్వపుణ్య ఫలం సుచేనాం శ్రీమతాం గేహే యోగ భరిష్టోభి జాయితే గతంలో ఎంతో చేసుకోనుంటే ఆ పుణ్యఫలం వల్లనే అటువంటి చోట పుడతాడు ఎందుకని పుట్టుకుతోనే భక్తి స్టార్ట్ అయిపోతాది కదిలించేస్తారు కానీ అటువంటి అవకాశం లేనప్పుడు నేను జ్ఞానం వస్తేనే నేను భగవంతుని ప్రార్థిస్తాను అంత తేలికైన విషయం కాదు అందువల్ల నువ్వు భక్తి చేస్తూ పోతే వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వామీజీ నాకు భగవంతుడు తెలియదు తెలియకపోవచ్చు నువ్వు భగవంతుడిని అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నిన్ను మాత్రం భగవంతుని అర్థం చేసుకోగలడు నువ్వు ఏ హృదయంతో భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నావో ఏ బాధని తట్టుకోలేక నువ్వు భగవంతుడి వైపు తిరిగావో ఒక అస్తవ్యస్తంగా యుధమిద్దంగా ఒక సున్నితమైనటువంటి భావాలు లేకుండా నువ్వు పూజ చేసినా కానీ భగవంతుడి వైపు తిరిగినప్పుడు ఏ యథా మాంప్రపత్తి అంతే తాంస దైవ భజామ్యహం ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తూ ఆ ఉద్దేశాన్ని తెలుసుకునేటువంటి గనక నీ బాధలు తెలుసుకోవడమే గాకుండా నీ భావాలు కూడా తెలుసుకునేటువంటి వాడు కనుక భావగ్రాహీ జనార్దనహా నీ భావాన్ని తెలుసుకునేవాడు కాబట్టి నీకు శాస్త్రజ్ఞానం లేకపోయినా తద్వారా వస్తుంది అది తమాషా ఇప్పుడు ఒక అలర్జీ వచ్చింది దురద దురద రావడానికి బాహ్య పరిస్థితులే అవసరం లేదు ఒక ఆకు తీసుకొని వచ్చి ఒక దురదగండా ఆకు తీసుకొని వచ్చి దురద స్టార్ట్ అయిపోద్ది అర్థమవుతుంది కొందరు కొన్ని బట్టవు కొన్ని వస్తువులను పట్టుకుంటే దురదగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మన దేహంలోనే ఏ కారణాలు బయట లేకపోయినా మన దేహంలోనే మన రక్తంలోనే ఉండేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి చాలా వాటి వల్ల కూడా దురద స్టార్ట్ అవుతుంది ఎట్లయినా పర్లేదు గోకడమే ముఖ్యం ఏదర్ ఇట్ ఇస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ ఫ్రమ్ విదిన్ ఎట్లయినా దాని ఈ లోపల ఉండేటువంటి ఈ రక్తంలో ఉండేటువంటి దోషాలు దానివల్ల జిలా ఒకే గోకుతావు అదే కనుక బయట నుంచి అలర్జీ అయితే కూడాను మనకు టచ్ కానిటువంటి టచ్ చేసినప్పుడు స్పర్శ వల్ల కూడా ఏర్పడచ్చు కాబట్టి బాహ్యంలో నుంచి ఇతరులు బోధించడం వల్ల నీ కలిగినా కలగని ఆ భక్తి దురద కాన్షియస్గా అంటున్నాను అన్నమాట దురద లేదా నీ సంస్కారంతోనే కూడా కదలని ఎవరు చెప్పకపోయినా పరిస్థితుల్ని కొందరు పరిశీలన చేస్తారు బుద్ధుడికి ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పారు ఒక్క ము ము ము ము చూచాడు వృద్ధాప్యం ఉంటుందే అయితే నాకు కూడా ఉంటుందే ఈరోజు ఇంత యవ్వనంలో ఉన్నాను రేపు నా దేహం కూడా ఇట్లాగే అయిపోతుంది అనేటువంటి ఆలోచన కదిలింది ఒక శవాన్ని చూచాడు ఫస్ట్ టైం అది అంటే ఈ శవాన్ని తీసుకెళ్లి మట్టిలో పెట్టేస్తారా లేదా తీసుకెళ్లి శ్మశానంలో కాల్చేస్తారా పది కట్టెలు దీని ఒక పెట్టి అంటే నేను ఈ శవం కాలిపోతుంది మరి నా దేహం కూడా అంతేనా రేపు ఏ దేహం అయితే చాలా ప్రధానంగా నాకు కనిపిస్తుందో ఇటువంటి దేహం రేపు కాలిపోవలసిందేనా పిడిగిడి బురిదిగా మారిపోవలసిందేనా అనే భావన కనిపించినప్పుడు మూడవవాడు సన్యాసి కనపడ్డాడు అయిపోయింది ఇతడెవరు అందరిలాగా లేడే అందరి ఆలోచనలలాగా ఇతని ఆలోచనలు లేవే వేషాలు వేరుగా ఉంది ఇతని జీవన విధానం వేరుగా ఉంది ఎవరు అతనే అయ్యా ఇవన్నీ చూచిన తర్వాత విరక్తి చెందినటువంటి వాడు వైరాగ్య పురుషుడు ఈ ప్రపంచంలో పొందదగింది ఏదో దానికోసం ప్రయత్నం చేసేవాడు సన్యాసి అన్ని వదిలిపెట్టినవాడు న్యాసం సమ్యక్ న్యాసహా సన్యాస సమస్తాన్ని వదిలిపెట్టినవాడు దేనికోసం ఏది సత్యమో దానికోసం ఇప్పుడు తిరిగింది మనసు కాబట్టి అంతవరకు ఏ విధమైనటువంటి బోధ లేకపోయినా బుద్ధుడికి పాహ్య పరిస్థితుల్లో ఎక్కడో ఒక పరిశీలన ద్వారా వచ్చింది ఇవంత పుణ్యమైన నేను ఎందుకంటే శవాల్ని ఎంతమందో చూచాం మనం చూసిన శవాలు బుద్ధుడు చూడలేదు ఇంతమంది శవాలు చూసాం కనుకనే మనం మారలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా పోయి వాళ్ళని పంపించి రావడం మనం ఒక వృత్తిగా పెట్టుకున్నావు అది ఒక ప్రొఫెషన్ అయిపోయింది అది ఎందుకని పోయేవాడు కూడా పోవడం ఒకరోజు మనల్ని వాళ్ళు వచ్చి పంపించడం ఇది ఇది ఒక మెకానికల్గా యాంత్రికంగా తయారైపోయింది కానీ ఎప్పుడు యాంత్రికంగా ఉండకూడదు నిత్య నూతనంగా భావాలు కదులుతూ ఉండాలి కనుక ఎప్పుడైతే ఈ విధంగా పరమేశ్వరుడి విషయంలో నువ్వు భక్తి చేశావో ఏం చేస్తావు భక్తి జ్ఞానం లేదు జ్ఞానం ఉండేటువంటి వాడు నేను నా చూశామే అటువంటి పరమాత్మను చూడగలడు జ్ఞానం లేడు ఏం చేయగలడు ఆలయానికి వెళ్తాడు ప్రథమంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కేవలం కదిలేటువంటి దశలో ఉండి కూడా ఆయన కూడా నేను దేవాలయానికి పోనంటే ఇంకేమవుతాడో మనకు ఇంక భగవంతుని చూసుకోవాలి రమణ మహర్షి దేవాలయానికి పోనంటే అర్థం ఉంది సరేనా ఏ జ్ఞానం లేనటువంటి వాడు భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు నువ్వు ఆలయానికి వెళ్ళాలి నిజమే భగవంతుడు అప్పుడు నీకు సర్వాంతర్యామి కాదు నీకు ఆలయంలోనే ఉండడు అది ఇంత చిన్న విగ్రహం అయితే అదే నీకు భగవంతుడు ఎందుకని అటు అటు తిరిగి నమస్కారం చేయగలవే గానీ ఇటు తిరిగి గోడకు నమస్కారం చేయలేవు కాబట్టి బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్ ఆ విగ్రహంలోనే నువ్వు భగవంతుడిని చూస్తావు ఓకే అది అంతవరకు అవసరమే స్వామీజీ ఇట్లా భగవంతుని చూచేవాడికి అంతటా భగవంతుడు తెలుసా తెలియదు తెలిస్తే భగవంతుని దర్శనం చేసి తిరిగి వచ్చేటప్పుడు ప్రసాదం ఏదైతే పెట్టారో చక్రపంగలి అది తిని దేవాలయం స్తంభానికి ఎందుకు రాస్తాడు అంటాను జస్ట్ థింక్ ప్రసాదం తినేస్తాడు దాన్ని రాస్తున్నాడు ఏది రెండో ఆయన వచ్చినప్పుడు ఆ పక్క ఈ పక్క రాస్తాడు అది భగవంతుని ప్రారంభం ఆలయ ప్రార్థం అర్థమవుతుంది ఇది ఆలయ ప్రార్థం ఇది కాబట్టి కేవలం ఆ విగ్రహంలోనే భగవంతు అనేటువంటి అభిప్రాయం గాని ఆలయం అంతా కనుక భగవంతు ఉన్నాడు అనుకునేటట్లయితే తీసుకెళ్ళి ఆ హింగి దానికి ఎందుకు రాస్తాడు విగ్రహానికి రాస్తాడా మరి ఇక్కడెందుకు రాశాడు అది మాత్రమే భగవంతుడు ఇది మాత్రం ఇది కానే కాదు ఓకే పర్వాలేదు ప్రణత సంచిత నిధిం ఇది శ్రీరామరాక్ష ప్రణత సంచిత నిధిం ప్రణత నమస్కరించేటువంటి వాళ్ళని బ్రోచేటువంటి గాచేటువంటి నిధి ఐశ్వర్యం భగవంతుడు ప్రణత సంచిత నిధిం నిధి ఐశ్వర్యం ఎవరైతే ఆయనకి నమస్కరిస్తారో ఎవరైతే శరణు అంటారో అటువంటి వాళ్ళను రక్షించే దాంట్లో నిధి ఐశ్వర్యం తరగనటువంటిది అక్షయ నిధి కృపానిధి దయానిధి ఆ నిధి అనేటువంటిది ఇట్లా వాడతాం దయకి భగవంతుని యొక్క కృప కృపానిధి దయానిధి నిధి అక్షయ నిధి ఆయన యొక్క కృప మ నశించేది కాదు అక్షయ నిధి అర్థమవుతుంది కాబట్టి ప్రణత ఎప్పుడైతే వెళ్లి భగవంతుడిని ఆశ్రయించాడో సంచిత నిధిం అతన్ని బ్రోచేటువంటి వాడు భగవంతుడు కాబట్టి తెలిసినా తెలియకపోయినా ఎప్పుడైతే అలౌకిక కర్మ చేశాడో ఇది ప్రాపంచికమైనటువంటి కర్మ కాదు భగవంతుడి నమస్కరించడం అనేది ఇది అలౌకికమైనటువంటి కర్మ లౌకిక కర్మ అయితే లౌకిక ఫలితం అలౌకికమైనటువంటి కర్మ గనక దీనికి ఫలితం దయా దయా దయా సరేనా ఇప్పుడు అంతటా ఉండేటువంటి భగవంతుడు వ్యక్తం అయితే కూడా ఆశ్రయం అవసరం లేదు ఇదో తమస్ ఇప్పుడు ఆలయానికి వెళ్లి నమస్కరించినటువంటి తుకారాముకి ఆలయానికి వెళ్లి నమస్కరించినటువంటి నామదేవుడికి అక్కడ కాకుండా అంతటా భగవంతున్నాడని తెలియదు బిగినింగ్ లో ఆ విగ్రహాన్ని చూశారు ఆ విగ్రహం మాత్రం విగ్రహం అని చూడలేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ విగ్రహాన్ని చూశారు కానీ విగ్రహం మాత్రం విగ్రహం అనేటువంటి భావన వాళ్ళకి లేనేలేదు ఎందుకని ఆ విగ్రహం ఎందుకు నేను నమస్కరిస్తాను రాయితే నేను ఎందుకు నమస్కరిస్తాను అంతకన్నా విలువైనటువంటి రాళ్లు రక్తాలు నా దగ్గర చాలా ఉన్నాయి అది భగవంతుడు కనుకనే భగవంతుని యొక్క స్వరూపం గనుకనే నేను నమస్కరిస్తున్నాను ఇది నా అప్రోచ్ దీనిని బట్టే ఉంటుంది ధ్వనిని బట్టే ప్రతిధ్వని భోజనాన్ని బట్టే త్రేపు మనం ఎట్లా భగవంతుని అప్రోచ్ అవుతామో దాన్ని బట్టే ఉంటది కాబట్టి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో ఘృత కాఠిన్యవత్ ఘృత కాఠిన్యవత్ తమండి ఘృతం అంటే నెయ్యి నెయ్యికి రంగు లేదు నెయ్యికి రంగు లేదు ఇదే నెయ్యి గనక మంచు వల్ల రాత్రిపూట మనం మంచులో పెట్టామనుకోండి నెయ్యిని పెట్టడం ఇంట్లో పెట్టినా ఉదయానికి గడ్డగట్టుకుపోతుంది గడ్డగట్టిన తర్వాత ఇట్ ఈస్ వైట్ గౌరవర్ణం శివ పరమేశ్వరుడు ఎప్పుడు అది గడ్డగడితే కాబట్టి అసలు ఒరిజినల్ గా సహజంగా ఘతం అనేటువంటి దానికి రంగు లేదు కాబట్టి నెయ్యికి రంగు లేకపోయినా ఎప్పుడైతే ఆ చల్లదనం తగిలిందో అది గడ్డగట్టుకున్నది గడ్డగట్టుకున్న తర్వాత రంగు లేనిటువంటి నెయ్యి రంగుతో కనపడతా ఉంది ఏమి రంగు అది తెలుపు వర్ణం కాబట్టి అంతటా నుండి నిబడీకృతమైనటువంటి పరమాత్మ మనం మనం చూసినప్పుడు వి రూపహ ఆ రూపహ రూపమే లేనిటువంటి వాడు నెయ్యికి ఎట్లాగైతే రూపం లేదో రంగు లేదో పరమాత్మ కూడా రంగు రూపము లేదు కానీ ఆ చల్లదనానికి నెయ్యి ఎట్లాగైతే గడ్డగట్టి తెల్లగా కనిపించిందో అలాగే మనలో చల్లటి భావాలతో కదిలినటువంటి భక్తి కనుక కదిలితే రూపము లేనివాడు రూపాన్ని ధరించే అవకాశం నీ కోసం ఘృత ఇది దానికి సోదాణంగా చెప్పాలంటే ఘృత కాఠిన్యవత్ కాబట్టి నెయ్యి ఎట్లాగైతే రంగు లేనిది రంగుతో కనపడుతూ ఉన్నదో అట్లాగే మనలో కూడాను ఎప్పుడు చల్లటి భావాలు ప్రసన్నమైనటువంటి భావాలు పరమేశ్వరుడికి సంబంధించిన భావాలు మనలో గనక కదులుతూ ఉంటే తద్వారా అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ ఈ విగ్రహం నుంచి వ్యక్తమైతే ఆలోచించాల్సిన అవసరం లేదు ఇట్లా భక్తులకు దర్శనమైంది కాబట్టి ఆయన రూపం కలిగినవాడు వాడు సగుణుడు నిర్గుణుడు ఆ శక్తి కలిగినటువంటి వాడు ఇప్పుడు భగవంతుడు అక్కడ వరకు వచ్చి నిన్ను ఆశీర్వదించాడు అనుకోండి జీవితం మారిపోలే ఇక్కడికి వచ్చిన తరువాత మొదటేమో ఆలయాన్ని ఆశ్రయించుకుంటావు రూపాన్నే ధ్యానిస్తావు నామాన్నే పట్టుకుంటావు తరువాత భగవంతుని యొక్క మెల్లమెల్లగా మెల్లమెల్లగా సత్యకాముడిలాగా చాంద్రక్యంలో ఓహో ఆ పచ్చదనం ఏంటి ఆ ఆకుల్లో ఉండే పచ్చదనం ఏమిటి ఓహో ఇంతకుముందు క్లోరోఫిల్ ఇప్పుడు క్లోరోఫిల్ కాదండి అది భగవంతుని యొక్క కృప వచ్చేస్తా కాబట్టి సూర్యుల్లో ఉండేటువంటి వేడేమిటి అగ్నిలో ఉండేటువంటి ఉష్ణం ఏంటి నీళ్ళల్లో ఉండేటువంటి చల్లదనం ఏమిటి ఆ కాంబినేషన్ ఏంటి ఇదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క అలా విభూతులు తెలిసేటప్పుడు భగవంతుని అనంతమైనటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది అంత తానే అంతా తానే సర్వత్రా తానే తప్ప రెండవది లేదు సర్వాంతర్యామి ఇది రానంత వరకు నేను నీవు మేము వాళ్ళు ఈ భావాలు కదలతా ఉంటాయి ఇవే మాటలుంటాయి ఎంతసేపటికి ఏది మాట్లాడి ఆ తర్వాత ఇవన్నీ అదృశ్యమైపోతాయి ఎందుకని నేను లేదు నువ్వు లేవు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అంతా ఉండేది అతడే సహ ఎవరు అతడు శివనా శివ కాబట్టి అహం నేనెవరు ఇప్పుడు నేనులేనిక అంతగా సర్వవ్యాపకమై తానుండేటప్పుడు అహం సహ సూహం అహం సహ అహం శివ శివోహం శివోహం ఈ విధంగా మెట్టుకు మెట్టుగా వెళుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఏదైతే చూచామో భగవంతుని యొక్క సర్వేశ్వరత్వాన్ని సర్వజ్ఞత్వాన్ని ఇవన్నీ చూచాము ఇప్పుడు భగవంతుని యొక్క అంతర్యామిత్వం ఎట్లా ఉంది సర్వాంతర్యామిగా భగవంతుడు ఎట్లా తెలుస్తూ సరేనా సర్వేశ్వరత్వం ఎట్లా కనపడుతూ కాబట్టి అన్నిట్లో తానే ఎట్లా సర్వవ్యాపకుడుగా ఉన్నాడు సర్వ వ్యాపకుడుగా ఉండేటువంటి వాడు తానే సర్వాంతర్యామిగా ఉండేటువంటి వాడు కూడాను తానే అక్కడ దేవత దైవం రెండు కూడా తానుగా తెలుస్తాడు ఇది మనకు ఈ అనువాకంలో అద్భుతంగా ప్రవచింపబడుతుంది ప్లీజ్ నంబర్ వన్ నమో జ్యేష్ఠాయ కనిష్టాయ మీరు ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ పోతుంటే బాగా జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు తెలుస్తుంది దీంట్లో సర్వాత్మకత్వం ఎట్లా ఉంది సర్వాంతర్యామిత్వం ఎట్లా ఉంది సర్వాత్మకత్వం సర్వాంతర్యామిత్వం నమో జ్యేష్ఠాయ చూర్వజాయ చాయ జ్యేష్ఠుడు తెలుసు కదా మీకు పెళ్లి తెలుస్తాడు మా జ్యేష్ఠ కుమారుడు పెళ్లి మీరు రండి ఓకే మా కనిష్ట కుమారుడు పెళ్లి మీరు రండి జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు కనిష్ఠుడంటే చిన్నవాడు నమహ చా అంటే మళ్ళీ రెండోసారి మరియు కాబట్టి జ్యేష్ఠాయా అయ్యా జ్యేష్ఠుడైనటువంటి పెద్దవాడికి నమహ నమస్కారం కనిష్ఠాయా కనిష్ఠుడిగా చిన్నవాడికి నమహ నమస్కారం మొట్టమొదట ఈ అనువాకంలో సర్వాత్మకత్వం సర్వాంతర్యామిత్వం ఈ రెండింటిని మన కళ్ల ముందు ఆవిష్కరించేటువంటి అనువాకంలో మొట్టమొదట పరమేశ్వరుణ్ణి జ్యేష్ఠుడుగా కనిష్ఠుడుగా ఆరాధిస్తూ ఉన్నాం మో జ్యేష్ఠాయ జ కనిష్ఠాయ జ్యేష్ఠ అంటే పెద్దవాడు పెద్దవాడు గనక ఆదరణీయుడు ఆదరణీయుడు గనుక పూజనీయుడు పూజనీయుడు గనక నమస్కరించదగినటువంటి వాడు ఓకే వందనీయుడు అసలు ఈ జ్యేష్ఠత్వం అనేది ఏంటి జ్యేష్ఠత్వం అనేటువంటిది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వయసును బట్టి జ్యేష్ఠులు వయస్సును బట్టి జ్యేష్ఠులు జ్ఞానాన్ని బట్టి జ్యేష్ఠులు కీర్తిని బట్టి జ్యేష్ఠులు అంటే ఆశ్రమ జీవనాన్ని బట్టి జ్యేష్ఠులు ఐశ్వర్యాన్ని బట్టి కూడా జ్యేష్ఠులు సంపదను బట్టి పదవులను బట్టి జ్యేష్ఠులు కాబట్టి ఈ జ్యేష్ఠత్వం ఎట్లాంటిది చూడు ఈ ప్రపంచంలో ఇవన్నీ నీకు వీళ్ళు జ్యేష్ఠులుగా కనపడుతున్నారు ఒకటిలో ఉండేది ఇంకొక లక్షణం ఉండదు ఇప్పుడు మనకు వయసులో పెద్దవాడు ఉంటాడు జ్యేష్ఠుడు కానీ డబ్బులో పేదవాడుగా ఉంటాడు అర్థమవుతుంది ఇక్కడ ఏదైతే మనం జ్యేష్ఠత్వం అనుకుంటూ ఉంటాం లేదు డబ్బు కూడా ఉంది జ్ఞానం లేకుండా ఉంటాడు ఇవన్నీ పూర్ణంగా కలిగినటువంటి వాడు సమగ్రంగా కలిగినటువంటి వాడు షణ్ణం భగ ఈ పరమాత్మ గనక ఏవేవి బలో ఐశ్వర్యస్ సమగ్రస్య ధర్మస్య యశస శ్రేయహజ జ్ఞాన వైరాగ్యోహో ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఎవరియితే ఈ షడ్గుణశ్వర్యాలున్నాయో ఆయన భగవంతుడు ఇదే జ్యేష్ఠత్వం ఇంకేమీ లేదు పరమాత్మ జ్యేష్ఠుడు అంటే స్వామిజీ పెద్దవాడు కదా ఎమా పెద్దవాడిని గౌరవించే పద్ధతి ఇప్పుడు అమ్మ వచ్చిందనుకోండి మనం లేస్తాం నానొచ్చాడంటే అమ్మ లేస్తాం ఆయన రానంత వరకు ఈమెకి జ్యేష్ఠత్వం ఆయన రాగానే ఆయనకి జ్యేష్ఠత్వం వాళ్ళ నానొచ్చాడు మన తాతగారు పితృర్జత్వం అప్పుడు ఆయనకు వెళ్ళే చిన్న పడతాడు ఇది జ్యేష్ఠత్వం వయసును బట్టి అట్లా చూచిన పరమేశ్వరుడు జ్యేష్ఠుడు ఎందుకని సదేవ సౌమ్య ఇదమగ్ర ఆశీతి బ్రహ్మ ఈ జగత్తు ఆవిర్భవించక ముందు పరమేశ్వరుడు ఉన్నాడు చెప్పండి ఇంకా ఈ ప్రపంచంలో ఎవడండి జ్యేష్ఠుడు నాకన్నా ఆయన పెద్దవాడు ఆయనకన్నా వాళ్ళు పెద్దవాడు వాళ్ళకన్నా వాళ్ళ పెద్దవాడు వాళ్ళకన్నా మా తాతగారు తాతగారు ఆయన ఆయనకన్నా మునువు మను అప్పటి నుంచి అలా పోతే హిరణ్య గర్భుడు బ్రహ్మ బ్రహ్మ కన్నా ముందున్నవాడు కాబట్టి వయసులో నువ్వు దూచిన సనాతన